ఎవరికి భయం లేకుండా ప్రతి వాడును తన ద్రాక్ష చెట్టు కింద తన అంజురపు చెట్టు కింద కూర్చుండును సైన్యం సైన్యములకు అధిపతి ఒకట ఇచ్చుచున్నాడు ఉన్న పరిస్థితి ఇస్రాయల్ సర్వ సమాజం వారు ఎప్పుడు వారి యొక్క బలహీనమైనటువంటి మనస్తత్వాలను బట్టి దేవుడి మీద తిరుగుబాటు చేసిన దాన్ని బట్టి దేవుడు వారిని అన్యజనులకు అప్పగించాడండి వాళ్ళు వీళ్ళతో ఇక భయంకరంగా ఆడుకున్నారు వీళ్ళ జీవితంలో ఏంటంటే ఎప్పుడు ఎవరు జీవితంలో ఏమవుతామో ఎవరొచ్చి ఏం చేస్తారో మన భవిష్యత్తు ఏంటో అనేటువంటి ఒక భయంకరమైన భయాందోళనలో వారు ఉండిపోయారు అలాంటి సమయములో మీకా గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఆయన ఒక గొప్ప భరోసా గొప్ప భరోసా అనేది వారికి అనుగ్రహిస్తున్నాడు దేవుడు ఆ ఏమిటి అంటే ఇంత వరకు ఎవరు విషయంలో ఏ విషయాలలో మీరు భయపడుతూ వచ్చారో భయపడుతూ వచ్చారో ఇక మీదట ఆ భయము అనేది ఇక మీకు ఉండదు ఇక మీరు భయపడాల్సిన అవసరము లేదు అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నాడనమాట అద్భుతమైనటువంటి తలంపు ఎవరి భయం లేకుండా ప్రతి వాడును తన ద్రాక్ష చెట్టు కింద తన అంజురుపు చెట్టు కిందను ఉండొచ్చు అనేది ఉంటారు అనేటువంటి మాట చాలా అద్భుతమైనటువంటిది గొప్ప భరోసా అనమాట ఈ ఆ సైన్యముల కథపతి మాట ఇచ్చి ఉన్నాడు అంటే ఆయన ప్రామిస్ చేస్తున్నాడు ఇప్పుడు దాకా మీరు భయపడ్డారు ఇప్పటి వరకు మీరు ఆందోళన చెందారు ధైర్యం చెడిపోయి ఉన్నారు జీవితంలో ఏమవుతుందో అర్థం కాకుండా ఉన్నారేమో అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు లేకుంటే పిల్లల్లో భవిష్యత్తు చదువులు కావచ్చు వివాహాలు కావచ్చు గృహ విషయంలో కావచ్చు కుటుంబ వ్యవస్థ లేదా మరి ఆత్మ సంబంధమైనటువంటి జీవిత అనుభవాలు కావచ్చు ఏదైనప్పటికీ రకరకాల భయములతో ఉన్నారు భయం గురించి మాట్లాడవలసి వస్తే ఆ అప్పు ఇచ్చిన వాడిని చూస్తే అప్పు తీసుకున్న వాడికి భయం పోలీసుని చూస్తే దొంగోడికి భయం పామును చూస్తే మనిషి భయం మనిషిని చూస్తే పాముపు భయం ఇట్లా రకరకాలుగా అంటే భయం అసలు ఇది ఎందుకు ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రారంభమైంది అసలు ఏంటి బైబిల్ గురించి ఆ బైబుల్ ఈ భయం గురించి ఏం మాట్లాడుతుంది ఏంటి అని ఆలోచన చేస్తే దాదాపుగా నేను లెక్క పెట్టలేదు గానీ ఒక దైవ జన్ చెప్పంగా విన్నాను బైబుల్లో మూడు వందల అరవై ఐదు సార్లు అంటే రోజుకు ఒకసారి చొప్పున అనే మాట ఆ వ్రాసి ఉంది కాబట్టి మనము దేవుడు ప్రతిరోజు మనల్ని ధైర్యపరుస్తున్నాడు భయపడద్దు అని చెప్తున్నాడు కాబట్టి మనం నిర్భయంగా మనం బ్రతకొచ్చు అనేటువంటి విన్నాను సో దేవుడికి మహిమ అలాగున అయితే ఈ యోగ గ్రంథం మూడు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ భయపడటం ద్వారా నేను ఏమి వచ్చునని బహుగా భయపెడుతును అదే నాకు సంభవించుతున్నది అని మాట్లాడతాడు అక్కడ ఇరవై ఐదులో మూడు ఇరవై ఐదు ఆ తర్వాత ఉంటది ఈ భయం మూలంగానంట కొన్ని మన జీవితంలో కోల్పోతాం లేకుంటే అనుభవించవలసిన పరిస్థితి వస్తుందటండి భయం మూలంగా ఈ భయం అట కొన్నిటిని మన జీవితంలో ఏముంది లేకుండా చేసేస్తుందట ఏంటంటే ఒకటి భయపడుట ద్వారానంట నెమ్మది లేకుండా పోతుందట రెండవది భయపడటం ద్వారానట మన జీవితంలో ఉంది ఆ సుఖం లేకుండా పోతుందంటండి మూడవది భయపడటం ద్వారా మన జీవితంలో విశ్రాంతి లేకుండా పోతుందంటండి అంత భయంకరమైన భయానకమైనటువంటి పరిస్థితులు మన మానవ జీవితంలో అనుభవించవచ్చు భయం అనేది ఏంటంటే సమస్తము చాలా విషయాల్లో మనల్ని ఎంత బలవంతుడైనా సరే ఆ బలహీనని చేసేస్తుందట బలహీనం చేసేస్తుందట కొన్ని కొన్నిసార్లు కొంతమంది అట్లా రోడ్డు వెంట వెళ్తుంటే ఆకు ఎండిపోయినా ఆకు చప్పుడుకే భయపడుతూ వచ్చారంటుంది అంత భయంకరమైన పరిస్థితి లేదు ఇరవై ఆరు ముప్పై ఆరులో ఉంటుందన్నమాట భయాకారణం లేని చేత వారు భయపడ్డారని వ్రాయబడి ఉంటుందన్నమాట భయ కారణం లేని చేత వారికి ఎప్పుడైతే ఆ భయం కలుగుతుందో వారికి నెమ్మది లేకుండా అయిపోతుంది జీవితంలో సమాధానం జీవితంలో ప్రశాంతత లేకుండా అయిపోతుంది అయిపోతుంది సో విన్నారోగ్రంథం ముప్పై పద్దెనిమిది రాష్ట్రంలో ఉంటే ఆ భయపడటం ద్వారా వ్యాధి బాధ బలహీనత ఎట్లయితే భయపెడతామో ఎక్కువ బ్లడ్ ప్రెషర్ అనేది తిరుగుతుంది దాంతో టెన్షన్ మొదలవుతుంది దాని ద్వారా షుగర్లు బీపీలు వచ్చేస్తాయి దాని ద్వారా షుగర్లు అటాక్ అయిందంటే ఆటోమేటిక్ గా బాడీలో ఉన్నటువంటి దా దాపుగా ఫైల్ అయిపోతాయి సో ఖరాబ్ పరిస్థితుల్లో ఆరోగ్యం పోగొట్టుకొని అంటే చాలా భయానికమైన పరిస్థితులు జీవితాలు ముందుంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతారు అంత దేని బట్టి అంటే కేవలం భయపడాలని బట్టే భయపడటాను బట్టే యూపు నన్ను నాలుగో పదమూడు పద్నాలుగు వాక్యాలు రాసి ఉన్న విషయం భయపడటం ద్వారా నిద్ర లేకుండా నిద్ర లేకుండా అయిపోతుందంట భయపడటాన్ని బట్టే మనుషులకు వచ్చు సమయంలో రాత్రి కలలు వలన పుట్టు తలంపులు అది కలిగను భయము భయమును వణుకును నాకు కలిగిను అందువల్ల నా ఎముకలన్నీ కదలిను అని రాయబడింది అన్ని మంచి నిద్ర పట్టే టైంలో వారికి ఎప్పుడైతే ఈ కళలు వస్తాయో ఆ కళల్లోనట్ట వారికి భయం కలిగించే సన్నివేశం కలిగినప్పుడు వారట అతల్లో ఎముకలన్నీ కదులయని చెప్పేసి ఎముక భక్తులు రాస్తున్నాడు కొంతమంది ఆ కళల్లో నిద్ర మంచి నిద్రపోతున్నాడు కళ వచ్చినప్పుడు వారు ఉలుక్కి పడి ఒకసారిగా లేచి ఆయాసంతో రొప్పుతూ ఉంటారు కంగారు కంగారుగా నీళ్లు తాగి తిరుగుతూ ఉంటారు ఏంటి అంటే ఏమలేదు నువ్వు గురుగో నువ్వు పొడుకో నువ్వు పడుకుంటారా అని అంటూ ఉంటారు విషయం చెప్పరు ఎందుకంటే మరి వాళ్ళు కూడా భయపడతారేమో ఇలాంటి పరిస్థితులు అసలు ఆ యోబు అదే యోబు రాస్తున్నాడు తొమ్మిది ఎనిమిదిలో నా సమస్తవాదలకు కారణము ఈ భయమే అని చెప్తాడు మన జీవితంలో నా ప్రియమైన సహోదరుడ ప్రియులారా జీవితంలో దేని విషయం భయపడుతూ ఆలోచన ఆందోళన కలిగిన ఈ రోజున ఈ ప్రపంచ పరిస్థితి కూడా ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరూ పేదవాళ్ళ దగ్గర నుంచి ధనవంతుల వరకు రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు ప్రజలందరూ కూడా భయంకరమైనటువంటి భయాందోళనలో మునిగిపోయారు గజ గజమని ఒడికిపోతున్నారండి ప్రపంచాన్ని గడగడలాడి చేస్తుంది కరోనా వైరస్ ఒక పక్క కరోనాతో భయపడుతున్నారంటే ఇంకో పక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది దాంతో భయపడుతున్నారు ఒక పక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది అనుకుంటే మరో పక్క ఉద్యోగాలు పోయినాయి దాంతో భయం ఏమైపోతుందో ఈ దేశం ఏమైపోద్దు ఈ ప్రపంచం ఏంటి ఈ ప్రపంచం మన భవిష్యత్తు ఏంటి అనే ఒక ఆందోళనలో భయములో ఉండిపోయారు అదంతా ఒక రకంగా ఉంటే మరి మరో పక్క ఈ మిడతల దండు ఒకటి మొదలైంది ఆ మిడతల దండు ప్రజలు భయాందోళనకు గురి చేస్తుంది ఒక పక్క మిడతల దండు భయాందోళనకు గురి చేస్తూ ఉంటే ఒక దాని మీద ఒకటి ఒక దాని వెంబడి ఒకటి వస్తూ ఉంటే మరో ప్రక్క ఈ తుఫాన్లండి ఈ భయంకరమైనటువంటి ఆంపల్ తుఫాన్ దాని తర్వాత ఇంకొక ఏదో తుఫాన్ అరేబియా సౌద్రంలో అవతపెట్టడము దాని వల్ల తుఫాన్ అని చెప్పేసి అంటే ఒక దాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మనుషుల్ని భయం కంపితులు చేస్తూ ఉండే పరిస్థితులని ప్రకృతి విజృంభిస్తుంది ఒక తెగుళ్ళు విజృంభిస్తూ ఉంటాయి ఒక పక్క ఏమంటే ఆ కీటకాలు కిమి కీటకాలు విజృంభిస్తూ ఉన్నాయి రకరకాలుగా మనిషి భయాందోళనకు గురి అయిపోయాడు అలాంటి భయములో ఆందోళనలో ఉన్నటువంటి వారికి దేవుడిస్తున్న గొప్ప భరోసా ఏమిటంటే భరోసా ఏమిటంటే అంటే ఎవరు ఏ వైద్యుడు భరోసా ఇవ్వలేకపోతున్నారు ఏ ధనవంతుడు భరోసా ఇవ్వలేకపోతున్నారు ఇవ్వలేకపోతున్నారు కొంతమంది ధనవంతులు అయితే ఇచ్చేవారు లేక తను అప్పటి ఎంతమంది భరోసా ఇచ్చాడో ఎవరో తెలియదు కానీ మొత్తానికి అతను ధైర్యం చెడికి ఇక నేను ఎందుకు బతుకాను ఇక నా వల్ల ఏంటి ఒరిగేది వేస్ట్ అని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినటువంటి వాడు కూడా ఉన్నారు ఫ్రాన్స్ లో ఒక ఆయన ఆయన బిల్డింగ్ మీద నుంచి దూకి ఆయన చచ్చిపోయి స్పెయిన్ లో క్షమించండి చచ్చిపోయాడని చెప్పేసేసి విన్నాను సో ఇలాగ అనేది ప్రపంచాన్ని బట్టి పెడుతుంది అసలు ఎందుకు వచ్చింది భయము ఎందుకు ఎక్కడి నుంచి మొదలైంది ఎప్పటి నుంచి ధర్మతోంది ఏంటి విషయం అని ఆలోచన ఆది కాలంలో దేవుడు ఈ దేవుడు భయానికి కారణము ఏమిటి అంటే మొదటి యోహాను మూడు నాలుగులో రాసిన ప్రకారంగా ఆజ్ఞాతికమైన పాపం ఆ పాపమట నీ పాపమే నిన్ను పట్టుకొని నిన్ను తరుముతుంది అని రాసి ఉంది మరొక చోట ఎందుకు ఎప్పటి నుంచే ఆలోచన చేస్తే ఆది కాలంలో ఆది అవలు ఆరు వేల సంవత్సరాల క్రితం సుమారుగా ఇప్పుడు నుండి లెక్కేసుకుంటే వారు దేవుడికి వ్యతిరేకంగా వద్దు కాదు అని చెప్పిన పన్నుని తిని పాపము చేసిన దగ్గర నుండి వారి జీవితంలో వారి జీవితంలో భయము ప్రారంభమైంది భయము ప్రాణమై దేవుని ఆజ్ఞరించి పాపం చేసిన తర్వాత ఈ మనిషి ధైర్యంగా దేవుడి ముఖాన్ని చూడలేకపోయాడు ఈ మనిషి ధైర్యంగా దేవుని యొక్క సన్నిధిని ప్రవేశించలేపాడు ఈ మనిషి దేవు ధైర్యంగా అంటే ఆ దేవుని ప్రసన్నతను అనుభవించడానికి సాహసమైపోయాడు ఆ భయానికమైన పరిస్థితులు ఎక్కడున్నావు అని ఆది కాళ్ళ మూడు కథలో దేవుడు మాట్లాడితే ఆయన ఆ సమాధానం కూడా భయపడి ఒక చెట్టు చాటున దాక్కుని నేను తోటలోని స్వర విన్నప్పుడు నేను దిగంబరగా ఉంటే కనుక భయపడి బాగు కొన్ని భయం అనే పదము అదిగో అక్కడ మొదలైందండి అప్పటి నుంచి ఇప్పటి తరతరాలుగా మనల్ని భయము వెంబడిస్తూనే ఉంది వెంబడిస్తుంది ఈ భయం అంతా ఎప్పుడు పోతుంది మళ్ళా అని ఆలోచన చేస్తే ఏమండి ఈ భయం అంతటిని తొలగించడానికి మన ప్రభు అయినటువంటి మన కోసం తర్వాత మానవ జాతి కోసం ప్రాణం పెట్టేటువంటి ఏసు రెండోసారిగా ఎప్పుడు ఈ భూమి మీద అడుగు పెడతాడో అప్పుడే ప్రతి విధమైనటువంటి భయము ఆందోళన అంతా కూడా తొలగిపోతుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది అనమాట ప్రపంచ రాజ్యాలన్నీ ఒకటైపోయి ఒక భయంకరమైనటువంటి యుద్ధము చేయడానికి ఇస్రాయే ప్రజల మీదకి వారు పది దేశాల కోటమి కూడా వారి మీదకి ఎగబడుతా ఉన్న సమయంలో ఏమి చేయాలో దిక్కుతూచిన పరిస్థితుల్లో మెస్యామములు కాపాడని వారు కేకల వేస్తూ ప్రాణ రక్షణ కొరకు వారు ఎదురు చూస్తున్న దినాల్లో ప్రభులటువంటి ఏస్తు ఆ వరి కొండ మీద అడుగు రెండుగా చీలిపోయిందే ఆ కొండ మధ్యలో ఏర్పడినటువంటి ఏర్పడినటువంటి ఆ లోయంలో ఇస్రాయేల్ సర్వ సమాజం కూడా అందులోకి వెళ్ళినప్పుడు వారికి గొప్ప ధైర్యం వారికి గొప్ప ఆదరణ ఇస్రాయేల్ వారి పక్షంగా దేవుని తిరలేన వారి పక్షంగా దేవుడే ఆయన నోటి నుంచి వచ్చిన కగ్గిము ఒకటి ప్రజల చేత యుద్ధము చేయడానికి బయలుదేరుతుంది అప్ప వద సంహారం జరుగుతుంది ఆ రోజునే ఈ భయం అంతటికీ గొప్ప నివృత్తి అనేది కలుగుతుంది అనేటువంటి విషయము విషయము మనకి బైబుల్ తెలియజేస్తా ఉంది అప్పుడు మనం మనము ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దేన్ని మనము భయపడుతూ ఉన్నాము నీ జీవితంలో నా జీవితంలో మనకున్నటువంటి భయం దేని విషయంలో కూడా మనం భయపడవలసిన అవసరం లేదు అసలు భయము పోయి ధైర్యము పుట్టాలంటే ఏం చేయాలి అని ఆలోచన చేస్తే గనక ఆ గ్రంథంలోనే ఆ మాట వ్రాయబడి ఉంది నాలుగో అధ్యాయము యోగ గ్రంథము నాలుగో అధ్యాయము ఆరో వాక్యంలో ఉంటదనమాట నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారము కాదా అని మాట్లాడుతూ ఉన్నాడు ఎవరా ఇక్కడ రాసిన మాట ప్రకారంగా మనకి ధైర్యము పుట్టించేది ఏమిటంటే మన భక్తి అటండి మన భక్తి మనకు ధైర్యము పుట్టిస్తుందట మన యథార్థమైన ప్రవర్తన మనకి నిరీక్షణకు ఆధారం అవుతుందంటే ఒక శుభప్రదమైన నిరీక్షణ మనకు కలుగు చేస్తుందట భక్తి అంటే నిజమైనటువంటి నిజమైనటువంటి నిష్కలంకమైనటువంటి భక్తి దేవుడి మీద మనకున్నటువంటి ఆలోచన ధ్యాస ధ్యానము దేవుని కొరకైనటువంటి హృదయము దేవుని మీద ఎవరైతే విశ్వాసం నమ్మకము కలిగి ఆయన వెంబడించడానికి ఆయన్ని అంగీకరించడానికి ఎవరైతే ఇష్టపడతారో వారు భక్తి వారు అలాగున్న భక్తి వారు ఎవరైతే ఉంటారో వారికి గొప్ప ధైర్యం కలుగుతుందంట భయము వారి దరి చేరదు అని భాయపడింది ఎందుకంటే ఆ దేవుని ఆ దేవుణ్ణి ఆశ్రయించారు కాబట్టి ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో అలాంటి వారికి భయం ఉండదు అని అని మాట్లాడదు నీకు ధైర్యము పుట్టించదా అంటే చాలా మంది భక్తి చేస్తారు పాపం చేయకుండా వదలైపోతారు అనే బాధకరమైన విషయం భక్తి చేస్తారు దేవుణ్ణి ఆరాధన చేస్తారు దేవుణ్ణి పూజిస్తారు దేవుణ్ణి వాక్యాన్ని చదువుతారు దేవుని వాక్యాన్ని వింటారు దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తారు కానీ పాపానికి దూరంగా ఉండలేకపోతున్నారు చిన్న బాధ ఇది అప్పుడు వాళ్ళు చేసే భక్తి వారికి ధైర్యం ఎలా పుట్టించింది వారికి ధైర్యం పుట్టించలేదు వారికి ధైర్యము కలగదు వారికి భయమే వారి జీవితంలో ఏమంటే భక్తి చేసే వాళ్ళు విశ్వాసములో ఉన్నవారు ఆత్మీయులైనటువంటి వారు పరిశుద్ధులుగా పిలువబడుతున్న వారు దేవుని పిడలుగా పిలువబడుతున్నటువంటి వారి జీవితంలో ఎంతమంది జీవితంలో ధైర్యంగా పట్టగలుగుతున్నారు గొప్ప గొప్ప భక్తులు గొప్ప గొప్ప చేసేటువంటి వారి విషయంలో ధైర్యంగా గుడి మీరు చేసుకుని చెబుదాం నేను ఎప్పుడు భయపడలేదండి నేను ఎవరికి భయపడలేదండి నేను ఎప్పటికీ నేను భయపడనండి అని చెప్పేసి ఈ రోజు ఈ మాటలు చెబుతున్నా నాకు గాని ఏమిటి ఈ మాటలు వింటున్నటువంటి మీకు గాని భయపడని సందర్భాలు సన్నివేశాలు అంటూ ఏమి అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఎందుకు మన భయం ఎందుకు కలుగుతుంది ఈ భయానికి కారణం ఏమిటి అంటే దేవునికి మనం భక్తి చేస్తున్నాము కానీ పాపము చేయకుండా ఉండలేకపోతూ ఉన్నాం యాకబు రాస్తున్నట్టుగా నిజమైన భక్తి ఏది అని అంటే విధవ దిక్కులు లేని విధవరాండ్రులు వారిని పరామర్శించే వారు సహాయం చేయటం అదే నిష్కలంకమైన భక్తి అని చెప్పేసి మంచి భక్తికి భక్తికి నిర్వచనం చక్కగా ఇస్తాడనమాట అందులో అయితే అందరికీ సహాయం చేస్తాం బాగానే ఉంది హెల్ప్ చేస్తున్నాం బాగానే ఉంది ఆ దాన ధర్మాలు చేస్తున్నాం బాగానే ఉంది ప్రార్థన చేస్తున్నాం స్వార్థ చెప్తున్నాం అంత బాగానే ఉంది కానీ పాపము చేయకుండా తప్పు చేయకుండా ఏమండి ఆ మనం ఉండగలుగుతున్నాం ఎంతమంది దేవుని ఎగ్జాక్ట్లీ వాక్యము చెప్పింది చెప్పినట్టుగా మనం జీవించగలుగుతున్నాం ఒకసారి ఆలోచించేటం ఒకసారి ఆలోచించేటం అబ్రహం మన పిత్రుడైన విశ్వాసులు మనకు తండ్రిగా పిలువైనటువంటి అబ్రహాం జీవితాన్ని ఒకసారి అటు జ్ఞాపం చేసుకున్నామండి దేవుడు తెలంగాణ చేశాడు ఎంత గొప్ప సమర్పణ అండి ఎంత అంకిత భావం అండి దేవుడు మాట ప్రకారం అడిస్తాడు దేవుని ప్రత్యక్షత పొందుకు దేవుడు దర్శనం కలిగి ఉన్నాడు దేవుడు పిలుపుని విన్నాడు దేవుడు నడిపింపులో ఉన్నాడు దేవుడి ప్రణాళికబద్ధంగా అడుగుల ముందు వేస్తా ఉన్నాడు ఏమండి దేవుడిని ఏమి ఆలోచించకుండా ప్రశ్నించకుండా తెలియగానే దైవా దైవాన్వేషణలో ఉన్నటువంటి వ్యక్తి దైవం స్వరం నిలబడగానే బయలుదేర చేశాడండి ఎంత గొప్ప త్యాగం ఎంత గొప్ప భక్తి పరుడు ఎంత విశ్వాస వీరుడు అండి ఏమండి ఆ నమ్మకమైనంత నీతి మంత్రులుగా దేవుడు అతని నమ్మాడు దేవుడిని అబ్రహం దేవుడు నమ్మాడు అది అతనికి నీతిగా యాన్సపడిందని చెప్పేశారు నీతి మంత్రులుగా చేపడ్డాడు అంతా బాగా ఉంది ఓకే మనందరూ తెలిసిన విషయమే చాలా గొప్ప భక్తుడు విశ్వాసవీరుడు ఆత్మీయుడు దేవుడిని స్వర్ణం ప్రత్యక్షం వ్యక్తి ఒకనొక సమయం వచ్చేటప్పటికి ఇంట్లో పని అమ్మాయింది ఎక్కడి నుంచో అభ్యుత్తు తీసుకొచ్చుకున్నారు అమ్మా నాన్న లేరు కన్నవాళ్ళు వదిలిపెట్టేసారు సో వీళ్ళ ఇంట్లో పెరుగుతూ ఆ పెద్ద కన్నా పిల్లలు అంటే చాలా చిన్నదై ఉంటుంది దోషం ఈ భార్య చెప్పిన మాటను బట్టి ఆ పిల్లలను అంటే తను భార్యనుగా తను అఫీషియల్ గా తను అంగీకరించలేదు కానీ వారి అవసరానికి మాత్రం ఆమె వాడుకున్నారు తర్వాత ఆ పిల్లల ప్రెగ్నెన్సీ తెలిసిన తర్వాత ఆమె అసహ్యం తర్వాత ఒక పిల్లడికి జన్మించిన తర్వాత ఆమె మరింత అసహ్యం కలిగి దాన్ని పంపించేసై మన అంటే నిర్దాక్షణ్యముగా పంపించారు ఆమె ఇప్పుడు ఆమె బ్రతుకు చూడండి ఒక విధవరాలు చేశారు పెళ్లి కాకుండానే ఆమె తల్లికి ఒక బిడ్డకి తల్లి అయిపోయింది రెండోది చేసి ఆ పుట్టిన బిడ్డ ఒక ఏమంటుంది తండ్రి లేని వాడిగా అయిపోయాడు సో వాళ్ళిద్దరిని కూడా ఇప్పుడు అవమానకరమైన పరిస్థితులు వారిని వంటరి చేసి ఇంట్లో చుట్టూ చేశారు చిన్నప్పుడే తరిమేశారు వదిలేశారు పెద్ద అయిన తర్వాత కట్టుకున్నవాడు కాదనుకోండి అలాంటి వారే కానీ వదిలిపెట్టేసాడు పరిస్థితి అంతా తారుమారైపోయింది ఇప్పుడు అప్రహ్మ చేసేటువంటి ఆ సుమాల్ మిస్టేక్ ఇతను అరే అదేంటి మన ఇంట్లో పనిచేస్తే వచ్చిందమ్మాయి అలా మాట్లాడతామేంటి తప్పు అని ఆ రోజు నన్ను ఖండించలేడు ఆయన చెప్పిన మాట వినే చేశాడు తప్పు చేశాడు ఆయన చెంది చిన్న తప్పే ప్రపంచానికి పెద్ద ముప్పై కూర్చొని ఈ రోజు ప్రపంచం టెర్రర్ భయం ఆందోళనకు గురి ఆ రోజు అబ్రహము మన పితుడైన అబ్రహాం చేసిన చిన్న మిస్టేక్ ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ కూడా టెర్రరిజంతో ఉడికిపోవడానికి అక్కడికి పోవడానికి పెద్ద పెద్ద జీవితాలు నాశనమైపోవడానికి విలువైనటువంటి జీవితాలు నాశనమైపోవడానికి ఖరీదైనటువంటి పేరెనికైనటువంటి భవంతాలని కూలిపోవడానికి జీవితాలు రాలిపోవడానికి కారణము ఆ రోజు ఆయన చేసిన స్మాల్ మిస్టేక్ దానితోనే భయము ఆయనకి మొదలైంది ఆయన తర్వాత ప్రపంచానికి అంతట కూడా భయం ఆందోళన కూడా కారణమయ్యాడనమాట ఆయన భక్తి తరుడు కానీ తప్పు చేయకుండా ఆ పాపమే తర్వాత జిల్లాల్లో శాపముగా మారింది ప్రపంచానికి ఒక భానం ఒక టెర్రరిజాన్ని అప్పగించగలిగిందండి ఒక నిమిషం మనం ఆలోచించేద్దాం నేను ముగించేస్తాం భయమైన భయపడకుము అని ప్రభు చూస్తాడు ఈ రోజు ఏ విధమైన భయములో ఉన్నా ఒకసారి ఆలోచించేద్దాం ఈ భయానికి కారణం ఏమిటి మనం చేసేటువంటి మిస్టేక్ నువ్వు చేసిన తప్పిదం కాదా మనం చేసేటువంటి పొరపాట్లు కాదా మనం తెలిసే తెలియకుండా మూర్ఖంగా తప్పిదాలు పొరపాట్లు అతిక్రమములు కాదా అని ప్రశ్నిస్తున్నాను జరిగిపోయిన వాటిని జ్ఞాపకం చేసుకుని బాధపడేదానికంటే ఒక్కసారి రివైన్ చేసుకొని దానికి నేనే కారణమని బాధ్యత వహించి ప్రభు పాదాలు పట్టుకోండి నీవే నాకు దిక్కు ప్రభు అని అడిగినప్పుడు ప్రభువు చెప్తున్నాడు ప్రతి రోజు ఒకసారి భయపడకుము నీకు ఉన్నాను మాటిచ్చాడు ఆయన మాటిచ్చిన దేవుని పాదాలు పట్టుకుందాం మనకు జీవితంలో కలిగిన ప్రతి విధమైన భయములు ఆందోళన మనం బయటపడదాం దేవుడు అద్భుతమైనటువంటి ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నది ఆయన రెక్కల నీడలో మనకి ఆశ్రయం ఉన్నది ధైర్యముగా దేవులు సన్నిధానంలో మనం ప్రభు ప్రభువు మనకు కృపద చేయను గాక గొప్ప ధైర్యంతో మనం నింపును గాక అలాంటి ధైర్యంతో ముందుకు సాగిపోతాం ఏ కరోనా కానీ ఏ టెబుల్ కానీ ఏ ఆకలిప్పులు కానీ ఏ విధమైనటువంటి మెడతల దండు కానీ ఎంత భయంకరమైన సమయం దేనికి మన జీవితంలో ఉద్యోగ నిరుద్యోగమైన కష్టమైన ఆర్థిక ఇబ్బంది అయినా అప్పులైన సమస్య అయినా ఏదైనా సరే బిడ్డల జీవితం అయినా మన జీవితం అయినా వ్యాపారం అయినా సరే ధైర్యంగా ముందుకు సాగిపోదాం అధిపతిగా వ్యూహోవాస్తున్నాడు మాట ఇచ్చున్నాడు భయపడకము ఎవరి భయం లేకుండా నిర్భయంగా ప్రతి ఒక్కరు కూడా జీవించను అని చెప్పేసి ఆ ధైర్యము దయచేయడం చెప్పారు ముఖ్యంగా భయం గురించి ఈ భయం అనేది మీరు చెప్పినట్టు చాలా మందిలో భయం అనేది ఉంటా ఉంటది చాలా మందికి మరి నిద్ర పట్ట పోవడం రాత్రులు లేదా రావడం వీటన్నిటిని ఈ రోజు బోధకి అనుకూలమైనటువంటి సమస్యలు ఇవి ఈ మీకు భయం కలుగుతుందా ఆ భయం నుంచి మీరు దూరపరచబడాలా ఈ వస్త్రాన్ని తీసుకుని వెళ్ళండి ఈ ఆయిల్ని కొనుక్కోండి అని చెప్పి ఈ మధ్య మా దగ్గర మా ప్రాంతంలో ముఖ్యంగా గుంటూరు కృష్ణ ఈ విజయవాడ పరిసర ప్రాంతాల్లో మా ఇలాంటి బోధ నేను విన్నాను కానీ నిజమే పాపం వల్ల వాళ్ళు చూసుకునే పనులవి భయం అనేది అందరికీ వస్తుంది మరి దేవునికి ఆ భయం ఎప్పుడు పోతుందంటే దేవుడు మనకు ఉన్నాడు అని ఎప్పుడైతే మనం ఒక మంచి భరోసాతో ఉంటామో ఆ భరోసా దేవుడు మనకి ఎప్పుడైతే ఇస్తాడో అప్పుడు ఈ భయం మన దగ్గర నుంచి దూరపరచబడుతుంది మంచి మాటలు చెప్పారు దేనికి పొందనాడు ఈ రోజు ప్రార్థన అంశం వచ్చే కామన్ గా నాలుగు పాయింట్లు తీసుకున్నానండి నాలుగు పాయింట్లు ఏంటంటే రాకడకు సిద్ధపాటు మొట్టమొదటిది అది హతసాక్షులు అవ్వడానికైనా సరే హతసాక్షులుగా అవడానికైనా సరే లేదంటే మనం దేవునికి నిజంగా ఇష్టమైన బిడ్డలుగా ఉండి మరి ఆయన రాకడలో మరి ఆయన రాకడు సమీపిస్తే గనక మనం దేవునితో దేవుని రాజ్యంలో ఉండే విధంగా రాకడు ఏ విధంగా వచ్చినా ఏ సమయంలో వచ్చినా మనం దేవునితో పాటు ఉండే విధంగా దేవుడు ఆ రాక మనల్ని దీవించాలని ఆ విధంగా మనల్ని ఉంచాలని అది ఒక పాయింట్ రెండోది ఏంటంటే మరి రెండు నెలలు మూడు నెలలు దాదాపుగా శివార్త అనేది అందలేదు కాబట్టి దేవుని చిత్తమైతే కనీసం మనం ఈ స్వార్థ అందించడానికి ఏదైనా మారుమూల ప్రాంతాలకి వెళ్లాలి అనేది ఆ నాకున్న బలమైన భారం దేవుడు విధంగా ద్వారాలు తెరవాలని ఆ మూడోది మిడతల దండు మెడతల దండు అనేది నిజంగా ఇప్పుడు ప్రస్తుతానికి జిల్లెడు చెట్ల మీద విపరీతంగా పెరిగిపోతా ఆ జిల్లేడు చెట్లు ఎక్కడ పచ్చదనంగా ఉంటారు ఏ చెట్టు ఉంటుంది నిమిషంలో అట్లా చూస్తా ఉండగానే మూడు చేసి వెళ్ళిపోతా రేపు పంట రేపు ఈ మంత్ లో వర్షాలు పడితే నెక్స్ట్ మంత్ దగ్గర నుంచి ఆ ఈ సీట్ బెడ్స్ వేసుకోవడం ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులన్నీ చేసుకోవడం మొదలు పెడతారు ఇది మొక్కగా ఉండగానే మరి మిడతలు కనుక వెళ్ళి పడ్డాయి చాలా ఇబ్బంది అది ఎందుకంటే పెట్టుబడి అసలు మొక్క బయటికి రాకముందే ఒక్కో పనులు దాదాపుగా వేల సంఖ్యలో డబ్బులు ఖర్చు పెట్టాలి ఉండడానికి విత్తనం ఎద పెట్టడానికి పనులు చేసుకోవడానికి అన్నిటికీ మరి అది చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఆ మిడతల దేవుడు దూరం చేయాలని తర్వాత ఈ జాషువా ఇద్దరు జాషువాళ్ళ గురించి ఈ క్రిస్టినా అనే అమ్మాయి గురించి వీళ్ళ ఆరోగ్యం గురించి నాలుగు పాయింట్లు జనరల్ పాయింట్లు కాబట్టి ప్రతి ఒక్కరి వీటిని నాలుగు అంశాన్ని వాళ్ళ ప్రార్థనలో పెట్టుకుని ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను మొట్టమొదటిగా శ్యామ్ సార్ మీరు చేయండి సార్ ఎందుకంటే నేను మనీష్ బాస్ గారికి తర్వాత మీకు తర్వాత విజయ్ గారికి వందనాలు నీకు ఇసులు చెల్లిస్తున్నాను తండ్రి నేను మమ్మల్ని పోషించినందుకు నీకు ఎంతో వందనాలు తండ్రి నిన్నటి రోజున మాకు ఇచ్చిన అనుభవాలు బట్టి కూడా నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి అనుభవాలు పంచుకోవడానికి సమయం బట్టి నీకు ఎంతో వందనాలు రోబా తండ్రి ఈ రోజు నీ వాక్యం ద్వారా మా జీవితంలో భయం గురించి అది పాపం వల్ల మా జీవితంలో ఆ భయం వచ్చిందని ప్రభావిని మాకు నేర్పించిన సత్యం బట్టి నీకు ఎంతో వర్ణాలు చల్లిస్తున్నాం పాపం మా జీవితంలో భయం తీసుకుని వచ్చింది అది మానవుడు చేసిన పాపం వల్ల ఆ భయం మా జీవితంలో తండ్రి ఏ విషయం గురించి కూడా సరే భయపడే వారంగా ఏ విషయం గురించి అయినా సరే ప్రభా తండ్రి అదే అదేరే పడే వారంగా ఉన్నాం తండ్రి నైనా ప్రభా మనుషులను చూసి భయపడేవారుగా ఉన్నాం తండ్రి నీడని చూసి భయపడేవారుగా ఉన్నాం ప్రభా తండ్రి నైనా భయంకి ఒక మితం లేదండ్రి కానీ వాక్యము సత్యము తండ్రి నేను మాకు ధైర్యం తెచ్చేదిగా ఉండి ధైర్యం తెచ్చుకోండి అని చెప్పారు నేనే అని చెప్పారు ప్రభా శిష్యులతో అయ్యా తండ్రి వాళ్ళు చూసి భయపడ్డారు దయ్యం అనుకోని అయ్యా తండ్రి నేను సముద్రం మీద నడుచుకొని వస్తే అయ్యా సృష్టికర్తాన్ని గుర్తుపట్టలేకపోయారు ప్రభా తండ్రి నేను వందనాలు అయ్యా తండ్రి మీరు మీరున్నగా తండ్రి మాకు ఏ భయము ఉండడానికి వీలులేదు అయ్యా తండ్రి మీరు మా హృదయంలో ఉండి మా జీవితంలో తండ్రి ఏలుబాటు ఏది మమ్మల్ని భయపెట్టకూడదు తండ్రి అలాంటి మంచి స్థితిలో మమ్మల్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎల్లప్పుడూ మీతోటి తండ్రి ఆయన ఆ సంబంధం కలిగి ఉండి ఆ సంవాదాలు కొనసాగే వారంగా తండ్రి ప్రతి చిన్న విషయము ప్రభా పంచుకునే వారంగా ప్రతి చిన్న భయము మీతో మీ వాగ్దానాలు ఎత్తిపెట్టుకునే వారంగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం ఈ వాగ్దానాలు మా జీవితంలో భయం తీసేట్లే తండ్రి నీకే వందనాలు నీకే స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి నీకే ప్రభావ సంస్థ మహిమా ఘనత ఆరోపిస్తున్నాం ప్రభా సహాయం చేయండి నడిపించండి తండ్రి ఆయన ఇదిగో ప్రభా నేను ఆరాధించి కొనియాడుతూ నన్ను నా జీవితంలో ఉన్న పాపం నుంచి పాపం వల్ల భయము తండ్రి ఆయన ప్రభా నరకం అంటే భయము ప్రభా తండ్రి ఆయన నరకం పోతానని ప్రభా ఆ భయము తీసివేసి అరకము పాపము వీటన్నిటి నుంచి తీసివేసి పరలోకం గొప్ప సంతోషం నా జీవితంలో నాకు చూపించినందుకు నీకు ఎంతో వందనాలు అయా నీ మాటలు నీ సత్యము నీ వాక్యము సత్యం ప్రభా నీకే వందనాలు స్థులు చెల్లిస్తున్నాను ప్రభా ఆ జీవితం దర్శించినందుకు నీకు వందనాలు పాపం వల్ల భయపడినప్పుడు తండ్రి ఆయన చాటుగా నేను చేసినప్పుడు పాపము అయ్యా నువ్వు నన్ను చూసావు ఆయన కూడా క్షమించావు తండ్రి నీకు వదనాలు స్థుతులు తెలుసు ఎవరు చూడలేదు అనుకున్నాను అయినా కూడా ప్రభా నువ్వు చూసేవన్నీ అయినా కూడా చూసి అయ్యా నువ్వు నన్ను ప్రభా తండ్రి నన్ను శిక్షించలేదు గానీ నీ కుమారుని లోకానికి పంపించి ఆ రక్తం వరణ్ రక్షించేవారు నీకు ఎంతో వదనాలు స్థుతులు తెలుస్తున్నాను తండ్రి ఆయన ఇటు ధైర్యం వాక్యం మాకు దయచేసినందుకు నీకు ఎంతో వదనాలు ఈ సమయంలో ప్రభావ మాకు మా ముందు ఉన్న తండ్రి ఆయన ప్రేరీక్వెస్ట్ పెట్టి పాదల దగ్గరకు వస్తున్నాం తండ్రి ఈ రాకడీ మమ్మల్ని సిద్ధపచ్చాను సంఘాన్ని సిద్ధపరచాను తండ్రి ఆయన మీ గుర్తులన్నీ రాకడికి గుర్తులన్నీ నెరవేర్చబడుతుండగా ప్రభావ తండ్రి ఆయన మాకు సహాయం చేయండి తండ్రి నేను ప్రిపేర్ అవడానికి సహాయం చేయండి ఈ సువార్త ప్రకటించడానికి తండ్రి నేను ప్రకటించడంలో ప్రభాని రాకడ గురించి మా సిద్ధపాటు మాకు దయచేయండి కాదు అనేక సిద్ధపరిచేవారుగా మమ్మల్ని చేయండి తండ్రి మీ గ్రూప్ సంఘం సిద్ధపడినట్లుగా సహాయం చేయండి ప్రభావ తండ్రి నేను తండ్రి దానికి మత్సాలు డాగవు లేకుండా ప్రభావ తండ్రి నేను పెళ్లి కుమార్తెలే అని చెప్పారు తండ్రి నేను అంత వర్జిన్ లాగా ఉండాలని కోరుకున్నారు ప్రభా నీకు వదనాలు నీకే సిద్ధ అంత అంతటి సిద్ధపాటు దయచేయండి తండ్రి సహాయం చేయండి ప్రభావ చదువు చదవటానికి కోసం కాదు ఏదో మెడిటేట్ కోసం కాదు కానీ అలాంటి సిద్ధపాటు మా వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో తన సంఘ జీవితంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి ప్రభా ఈ సమయంలో తండ్రి నేను దేశమంతా మెడకల్ దండగా పీల్చుకుని తింటుండగా అయ్యా సహాయం చేయండి తల్లి పేద రైతు న్యాసం చేసుకోండి తండ్రి నేను ప్రభా తండ్రి నీ బిడ్డల్ని న్యాసం చేసుకోండి తండ్రి సహాయం చేయండి కరువు తండ్రి నేను భయంకరమైన కరువు ప్రభావి తినేస్తే అది మీ కృప్తి చూపించండి సహాయం చేయండి ఆ రోజు మోసం ప్రాధ్యపడినప్పుడు సాధించినప్పుడు అయ్యా మీరు తండ్రి పరోని పరో ఐగిప్పని మీరు రక్షించారు మెడకల్ దండ నుంచి అయిపోయి తండ్రి నిన్న సముద్రంలో ఎలా సముద్రంలో పడిపోయినాయి అని వాక్యం చదివిస్తుంది అయ్యా తండ్రి నిన్న మీరే తొలగించమని ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి ప్రభా ఇక్కడ చూపించండి తర్వాత జాషువాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాము ఇద్దరు జాషువాళ్ళ కోసము అయ్యా మీరే న్యాసం చేసుకోండి బిడ్డలని మీరే దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నిన్న ప్రభా తండ్రి బిడ్డలకి మంచి ఆ కిడ్నీ నుంచి మీరు తప్పించండి తప్ప బ్లడ్ క్లాట్ నుంచి తప్పించండి మంచి ఆరోగ్యం సమకూర్చం ప్రభా సని చెప్పారు ఈ వాక్యము తండ్రి నన్ను నెరవేర్చమని తల్లిదండ్రులను మీరు ఏసనం చేసుకోమని చేసిన పరిచయం యాసం చేసుకోమని ప్రార్థిస్తున్నాం అంతేకాదు అండి ఆయన ప్రభా నీ వాక్యంతో ప్రభా నీ నీ నీ వాగ్దానాలతోటి వాళ్ళని బాధపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభావిత పెద్దలాదరు గారి కుమారుడు మనవాడు దాష్టా కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా మీ సహాయం దయచేయండి నీ కృప్లో భద్రపరిచి నాదిగో ఆపరేషన్ చూసుకోవాలా లేదా ఎక్కడ చేసుకోవాలనేది మీ కంప్లీట్ గైడెన్స్ వాళ్ళ కుటుంబానికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయండి మీరే మహిం పొందమని ప్రార్థిస్తున్నాం వాళ్ళకున్న పరిస్థితులు తండ్రి వాళ్ళకున్న తండ్రి నేను ఈ ఆధార్ కార్డ్ గానీ ప్రభా తండ్రి హెల్త్ కార్డ్ గానీ ప్రభా ఆ విషయం అంతట్లో కూడా ప్రభావ మీ సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నా ప్రభావ్ చూపించండి ఇంతే కాదు తండ్రి నేను బిడ్డ కృష్టి అని కోసం ప్రార్థిస్తున్నాం బిడ్డ న్ న్యాసం ఉండగా బిడ్డను ముట్టి బాగు చేయండి మీ సహాయం తెచ్చేయండి నీకు చూపించమని ప్రార్థిస్తున్నా ప్రభా నీకు అసాధ్యమైంది ఏది లేదు బిడ్డను ముట్టి బాగు చేయండి ప్రభు అంతే కాదు తండ్రి ఆయన అభిరామ్ కోసం ప్రార్థిస్తున్నాము ఆయన న్యాసం చేసుకోండి ఆయన బాగు చేయండి ప్రభావి తండ్రి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళలేకపోయినా ప్రభా ఉచితమైతే ఈరోజు తీసుకెళ్ళడానికి సహాయం చేయండి భార్య నిర్మల కోసం ప్రార్థిస్తున్నాము ధైర్యపరచండి అన్ని ముందు ప్రభావి తండ్రి ప్రభా నమ్మకంగా విశ్వాసం కోల్పోకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావి చూపించి మీరు నడిపించి మహిం పొందమని ప్రార్థిస్తూ తండ్రి నేను ఇంత ఇంత గొప్ప దేవుడికి మిమ్మల్ని ఇంత చిన్న విషయంలో కూడా భయపడతాం ప్రభా తండ్రి నేను రోజున ఈ నడిపింపు కొరకే మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభావితి కనపరుస్తూ మహాగణుడు మహోన్నతులైన దౌర్భాగ్యస్థితిలో పరబ్రమైనటువంటి అవస్థలను పరిచినప్పుడు ఎవరి దగ్గరికి చాలని వేళ నన్ను కోపాలను అందించేలా సమీపించు నా జీవితంలో నేను జోక్యం చేసుకోని హక్కులు చేసుకొని ఆదరించి హత్తుకొని ఎత్తుకొని ఆడించి గాలించి ఆయుష్ను బడిగించి ఆరోగ్యం ఇచ్చి ఆశ్రవదించి సజీవలకు ఆరాధించే భాగ్యాది నాకు ప్రసాదించినందుకు వేలాది ఒట్లాది వందలములు జీవిత కాలం అంతా మా తల్లి స్థుతి ఆరాధనలు సమర్పించండి నా తండ్రించి ఆరాధించడం కంటే మన ధన్యకరమైన జీవితం నాకు ఒకటి లేదు నాయన పరిషత్ పరిచారు పరిషత్తులు గుంపులో చేర్చారు సిద్ధపరుస్తూ ఉన్న విధానాన్ని మమ్మల్ని వాక్యంతో హెచ్చరిస్తూ ఆదరిస్తూ సరిచేస్తూ ఆ తల్లి నడిపించుకున్న విధానాన్ని బట్టి కొత్త వంద తెలియజేస్తున్నాను మా జీవితంలో ఒకవేళ వయను అనేది కలిగిందంటే మా పాపమే మా పాపపు ఫలమే నా తండ్రి మీకు మా తండ్రి మమ్మల్ని దూరం చేసింది మా పాపమే మీకు దూరం అయ్యామంటే మా ధైర్యం చెడిపోయినట్టే నా ప్రభు నా తండ్రి మేము ఎప్పటికీ మీకు నీ సన్నిధికి నా తండ్రి నీ ప్రసన్నత ఎప్పుడు దూరం కాకుండా అనిచ్చి కూడా నీ వెంట పెట్టుకుని నీ సన్నిధిలో నీ కొరకు బ్రతక భాగ్యం దయచేయమని అర్థం చేస్తూ కప్పు చూపించండి నాయన అది నా జీవితంలోకి అయినటువంటి భయా ఆందోళనకు కారణం నేనే అని నేను చేసిన తప్పిదం పొరపాటు అని నేను గ్రహించుకుని వెంటనే సరిచేసుకొని ఆ హక్కును ఆ తండ్రి మీతో సరిపూర్చుకుని మీ పడుకు జరగడానికి సహాయం చేయడానికి ఆధ్యపడుతున్నాను అలాగే బొగ్వా నా తండ్రి ప్రతి జనము మీ వాక్యం ద్వారా మీ వాగ్దానముల ద్వారా నన్ను ఆదరించుకుంటూ ధైర్యపరుచుకుంటూ లే పిల్లలు ధైర్యపరుస్తూ ఆదరిస్తూ అడుగుడు ముందుకు నాకు నా దేవుడు ఉన్నాడు అనే గొప్ప ధైర్యంతో భరోసాతో శడ్డ మేష గతగోలు దావ్యుడు కదా మా అతని ధైర్యము మేము బట్టి మీ నామమును బట్టి మీరు నాకు ఉన్నారని నమ్మకంతో మా అతండే ధైర్యం ఖర్చు పెడుతూ ముందుకు చావడానికి సహాయం చేయంకరమైనటువంటి పరిస్థితి పరిణామాలు ప్రపంచంలో జరుగుతున్నాయి మీ వాక్యము ప్రవచనాలు నెరవేరుతున్నాయి మీ వాక్యము మా తండ్రి మీ ప్రవచనాలు ముందుగానే మాకు మీరు తెలియజేశారు కాబట్టి మేము ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇదొ గొప్ప వెంత జరుగుతుంది అని మేమేమీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు నేను ఒక రొప్ప వాటికి తెలియనట్టుగా మా ప్రభుత్వ వాక్యము అర్థం చేసుకొని జాగ్రత్త పడ్డానికి ఈ ఒకడొక్క వైరస్ని బట్టి కానీ తెగులని బట్టి ఏ మిడతల దండును బట్టి కానీ ప్రకృతి వైపరీత్యాలు ఈ తుఫాను బట్టి కానీ కరువులను బట్టి కానీ యుద్ధాలను బట్టి కానీ మా ఆర్థిక ఇబ్బందులను బట్టి కానీ నిరుద్యోగ సమస్యలను రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను బట్టి దేన్ని ప్రభావ ఆ దైన పడకుండా అతను అన్ని ముందుగానే చెప్పి తర్వాత ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మేము ధైర్యంగా జాగ్రత్త పడి ముందుకు పోవడానికి సహాయం చేయండి ఏ విధంగా చేయకన్నా మా అంతా మేము ప్రజలను ఎడ్యుకేట్ చేసి వారిని విపత్తులో నుంచి తప్పించి రాజ్యంలో పరలోక రాజ్యంలో వచ్చేసేటువంటి ఆ భాగ్యము భయపడని లోకంలోనికి వారిని సిద్ధపక్షానికి ప్రవేశపెట్టేదానికి మా వంతు నేను మా వంతు నేను పంచడానికి సహాయం చేయండి ప్రభుత్వం మీరే అదుపు చేయండి సమస్య మీ హస్తగతమై ఉన్నవి తల్లి మీ నోటాన్ని ఒక మాట వస్తే సమస్తం సద్దు అనిగిపోతుంది ఆయన అయినా ఆజ్ఞాపించగా సైన్యం బయలుదేరుతుంది మీరు ఆజ్ఞ ఇవ్వగా సైన్యం ఆగిపోతుంది ఇదంతా సైన్యం మీ ఆయుధం మా తండ్రి మాత్రమే మీ మాటకి ప్రపంచం ప్రకృతి అంతా లోబడుతుంది ప్రతి గ్రామం కూడా లోబడుతుంది నాయనానికి మనిషి లోబడకుండా ఎదురు తిరిగి మూర్ఖులు మమ్మల్ని క్షణించండి ఒకప్పుడు మేము కూడా మూర్ఖంగానే వ్యవహరించి ఎదురు తిరిగి తిరుగుబాటు చేసి బాధ పెట్టాము గాయపరిచారు హృదయాన్ని కోటను గుర్తి ఆ ప్రభు మా దేవానికి వంద స్తోత్రాలు అదే విధంగా ప్రార్థన చేస్తున్నాము కా తండ్రి నా యజమానుడ మా ప్రియుడు మా ప్రభుత్వం జాషువాళ్ళు బట్టి ఇద్దరు జాషువాళ్ళు ప్రార్థు ఇక్కడేమో ప్రభుత్వండి ప్రయోజనం హార్ట్ ప్రాబ్లంతో దయచేసి వారు ఇద్దరిని కనికరించింది ఆర్థికంగా ఇప్పటికే వారు తల్లిదండ్రులు నదిలిపోయారు అయ్యా పెద్దలాది గారు అతడి ప్రభావ అనుకున్నాడు ఎంత ప్రభుత్వ వాళ్ళందరూ మానసికంగా కూలిపోయే ప్రభావ ఏదైనా అతడి పెద్ద చేసే వాళ్ళు తల్లిదండ్రులు సాగుకులు ఆయన ఏ అమ్మ ప్రభావ ఇన్కమ్ ఉండదు ఎవరు నేర్తారో ఏం చేస్తారో మీరు ఆజ్ఞాపిస్తారో ఏం చేస్తారో మాకు తెలియదు ప్రభావ ఆ బిడ్డను బాగు చేయాలి మీ మహిమ కోసం అతడిని విశ్చిత్తం అయితే మీ మహిమ కోసం సాక్షులుగా వాడుకోమని ప్రాధపడుతున్నాం ప్రభుత్వ చూపించండి ఆయన ఏర్పాట్లు సహాయం చేసే వ్యక్తులను ఓ రేషన్ నడిపించండి ఘనంగా ఖాళీ జరిగించడం ప్రార్థన చేస్తుంది సహాయం క్రిస్టియన్ని బట్టుకుని కొందరి కనికరించండి సహాయం చేయండి ప్రభుత్వించండి స్వస్థపరచండి విడిపించండి బలపరచండి నడిపించండి కొందా చాలా కాలం మేము వెళ్ళాలి అనుకున్నాం వెళ్ళలేకపోయాం జ్ఞాపం చేసింది తండ్రి ఏదో ప్రకల్పాలు పలుకుతున్నాం మాటలు ప్రణాళికలు అయితే ప్రార్థన చేస్తున్నాం కానీ ప్రాక్టికల్ గా వెళ్ళి మా ప్రభుత్వ తండ్రి వెళ్ళవలసిన వారికి చోటకి వెళ్ళి సేవ మమ్మల్ని మందించండి ప్రభావ ధైర్యం అదే ఆప్తులు దయచేయండి ప్రభావ కనుకరించిన ప్రభావా భద్రాచల ఏజెన్సీ ఏదైతే ట్రైబుల్ బెల్ట్ పథకాలను నాశపడుతున్నాం మాంశ తీర్చండి మార్గం సుగమం చేయండి వాహనానికి ఎవరు ఎక్కడ ఎప్పుడు అడ్డం లేకుండా ధైర్యంగా ప్రజల్ని అప్పు సహాయం చేయండి అక్కడ మాకు కావాల్సిన కాంటాక్ట్స్ చేయండి ఆల్రెడీ ఆ ప్రాంతాలని ఆవరించి మమ్మల్ని అక్కడ రాకుండా అడ్డుపడి ఆటంకపరుస్తూ పోరాటం సరుపుతున్నటువంటి యుద్ధం చేస్తున్న ప్రతి విధంగా దురత్మ దయ్యపు అంధకార శక్తుల అధికారమంతా నాశనం అయిపోవు దాకా మార్గం సుగమమైనడు దాకా ఒక ఆలోచన వనరులు దయచేయండి ప్రభుత్వానికి వాహనాన్ని ప్రొటెక్ట్ చేయండి మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి వస్తువులు ప్రొటెక్ట్ చేయండి మా ప్రభుత్వ మీ ప్రణాళికలు ఉన్న డైరెక్ట్ వెళ్లి వారిని అప్రోచ్ చేయి వారికి స్వాతి అతని వారిని కోసం మా పక్షంలో నడిపించడానికి సహాయం చేయాలి మనకు ఆదరణ చేస్తున్నాం ఆదరించండి టీవీలో ప్రతి ఒక్కరిని పేరు పేరుని జ్ఞాపం చేసుకోండి కనిపించి నడిపించండి మహిమాగంతా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏ ప్రశ్నలు భాకర్ సార్ని బట్టి శాంతిని బట్టి అప్రేమ్ సార్ బట్టి చక్రవర్తి గారిని బట్టి చంద్రశేఖర్ సార్ బట్టి రవివ్రతను బట్టి అప్పుడు మనోజ్ వరదను బట్టి నన్ను బట్టి మా ప్రభావం ఆ ప్రభావ విజయ గారిని మా తల్లి అప్పు బ్రదం బట్టి అందరూ కూడా పేరు పేరు నాగేశ్వర గారు చాలా కాలం నా తల్లి ఆ కుమార్ ఆలోచన విధానం మాకు తెలియదు మరి మీరు చెత్తం చూడటం తెలియదు నేనే మీ ఇష్టమైన చిత్రం ఒక కుమార్జీలు స్థిరపరించి నెరవేర్చండి ఇప్పటికీ అప్పురూపాలు అడిగి మరింత అప్పురూపాలు కాకుండా మరింత నష్టం కష్టం అనుభవించకుండా తప్పించండి కనికరించండి అతన్ని వాళ్ళు వచ్చి చెప్పే మాటలు ఊంగిపోయి ఏదో చేస్తున్నాడు మళ్ళీ పోయిన అప్పులు చేసి ప్రజలకు దానాలు చేస్తున్నాడు అదిగో అట్లాంటి ఆడంబరాలకి ఆయా ఆర్భాటానికి పోకుండా నితను గారిని క్లిష్టమైన వాడిగా జీవిస్తూ మీరు సాక్షిగా వృత్తి భాగ్యాన్ని ప్రసాదించండి మీరు సకల ఆశీర్వాదాలు ఉన్నాయని ఎరిగి మీకు జీవించే భాగ్యం చిత్తం ఎరిగి పనిచేయడానికి అడుగులు ముందుకు వెళ్తానికి సహాయం ఇచ్చేయాలని ఆదరించాలి ఏ సుప్రభు నామలు ఏ చిత్తం అయితే మా పిల్లలు చక్రతి గారు కోరుకున్నట్టుగా ఒక్క శనివారం ఉన్నాడు మేమందరం కలిసి హైదరాబాద్ లో మా ప్రభుత్వ ఉపవాసించి ప్రార్థించే పనులు ముందుకు సాగడానికి పరిశుద్ధుడా సర్వకృతానికి నిన్న నేడు నిరంతరం ఏకరేసిగా ఉన్నదేవా అద్భుతాలను ఆశ్చర్య కార్యములను చేసిన వాడు చేసినవారు లంధనలు నాయన దీనిలో మరొన్న ఆలోచించి వాడవుతం ప్రభుత్వ ఏదైతే ఈ దినమును మా జీవితంలో అనుగ్రహించినందుకు ముఖ్యంగా నా జీవితంలో అనుగ్రహించినందుకు వందలు ప్రభుత్వ అనేకలు ఆయన నిన్నటి రోజునే ఆయన అనేకలు మరణించింది తండ్రి ప్రభుైతే చూడ్డానికి దినమును ఆయన నిన్ను మైమరచడానికి అవకాశం వచ్చినందుకు ఉన్నాను ఆయన ఒకప్పుడు నా క్రియలు మా చేతిరేకంగాను తండ్రి ప్రభా నాయన మీకు భారము గాను మరల బాహాటంగా తెలుగు వేయి వాడి గాను తండ్రి ఉన్నాడు ప్రభు ఆ సమయంలో తండ్రి ప్రభు నాయన క్షమించి రక్షించి మీ నిత్యమైన కృపను మీ నిత్యమైన ప్రేమను వేయించి అయ్యా మీరు ఇచ్చిన ఈ యొక్క భాగ్యముటే వందనాలు చెల్లిపోతుంది నేనైతే ఏమిచ్చి మీరు తీర్చుకున్నలేని ప్రభు నన్ను క్షమించవలసి మాత్రమే కోరుకుంటాను ఆయన ఈ సో అభాగ్యుడు ప్రభుత్వం దయచేసి నాయన అనికరము చూపించి ఇంకనూ మీ కృపను ఈ యొక్క పరిశుద్ధార్థం నా మీద ఉంచుమను వేడుకొని చూస్తున్నాం సరే ప్రభాన అదే విధంగా గత కొద్ది రోజులుగా అనేక విషయాల నిమిత్తం ప్రార్జిస్తూ వస్తున్నాం నాయన జరుగుతున్న పరిచర్యలు ఆయన కోవిడ్ గురించి మైగ్రేన్స్ గురించి అన్ని విషయాల నిమిత్తమే ఆయన ప్రార్జెక్కుంటున్నాం ప్రభుత్వం ఆయన తగిన సమయమును మీరు జవాబును బయచేవాడు ప్రభు ఆయన దాని కొరకే మేము కనిపెట్టుకుంటున్నాం సార్ ఆ దినముల మేము సంతోషించి ఆర్భటముగా నాయన అయ్యా తండ్రి ప్రభు మిని మహిమపరిచే దినే ఎదురు చూసుకుంటున్నాం ప్రభు ఆ జవాబులు తండ్రి ఎంతో ఆయన సంతోష వస్త్రములను ధరింపచే దినములు ప్రభు ఆయన వాటికై ఎదురు చూస్తున్నాం ముఖ్యంగా తండ్రి ప్రభు నాయన మైగ్రెండ్స్ దగ్గర తండ్రి నాయన అన్నవాళ్ళు చేసిన ఆ పరిచర్య తండ్రి అనేకలు నాయన ఆహారం పంచుతున్నారే తప్ప మీ గురించి ఎవరూ ప్రకటించడం లేదు అవున కొంతమంది క్రైస్తవులు కూడా సువార్తను ప్రకటించలేకపోయి ఉన్నారు తండ్రి నాయన ఈ గ్రూప్ లో ఉన్న అన్నవాళ్ళకి ఇచ్చిన భారముపై మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఎన్నో నాయన పాఠాలు నేర్చుకుంటున్నాం భక్తిని ఒకరి తండ్రి అక్కడ నాయన జరిగించిన ప్రభు నాయన సువార్తను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఎవరైతే విన్నారో నాయన వారికి ఆయన రక్షణను మారు మనస్సును కలిగజేయండి ప్రభు వారి జీవితాలు మార్పు చెందుకే సహాయండి కఠినమైన హృదయం మిత్రని హృదయముగా మారుతీకు సహాయండి తండ్రి నాయన వారిలో నాయన మీరు అనేకులు నాయన సేవకులు అవ్వాలి ప్రభు ఆయన మీ యొక్క వాక్యం సార్ ఒకరు మీ ద్వారా తప్ప ఎవరి ద్వారాను ఆకర్షించబడరు ప్రభు కాబట్టి మీ మాటలు అక్కడ ప్రకటించడం జరిగింది అక్కడ గొప్ప కార్యాలు చేస్తూ వస్తున్నందుకు వందనాలి ప్రభు నిన్నటి దినమన్న ఆర్ఫన్ ఏజ్ లో తండ్రి ఓల్డ్ హోమ్ లోను సందర్శించి అక్కడ నాయన కేవలం మీ యొక్క జిపిఎస్ ద్వారానే వెళ్ళిన గొప్ప సాక్ష్యం చెప్పి ఉన్నారు కాబట్టి నాయన ఎంతో మీకు మహిమ కలిగింది దాకా తండ్రి సహాయం ఇంకా చేయమని వేడుకొని వచ్చున్నాను ప్రతి సభ్యునికి తండ్రి ముఖ్యంగా ప్రప వేదన కలిగే భారములు ఉంచి మనం వేడుకొని వచ్చుంటున్నాం ఏ ఒక్కరి నేనైనా విడిచిపెట్టక ప్రతి ఒక్కరు పాత్రలుగా ఎంచి ఆయన మీరు ఎన్నుకున్న విధానములు బట్టి మీకు వందనల్తాను మీకు వందనల్సా ఏ నిత్యం మీరు ఊనం చేసుకునే ఈ సయా తండ్రి జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాలను దయచండి ఇంకా సేవ చేయడానికి బలపరచమని వేడుకొని వచ్చుంటున్నాను తండ్రి ఏది ఆర్థికంగా కృంగిపోయిన దశలు కూడా చేస్తూ ఆయన అది కేవలం నీ కృపాన్ని ప్రేమ ప్రభు అని ఆయన ఇంకా నువ్వు సహాయం చేయవలసింది అభివృద్ధి అదేవిధంగా తండ్రి కోవిడ్ తో బాధపడుతున్న ప్రజలు ఇక్కడ నువ్వు మార్పు చెందిట సహాయం చేయండి రాను తెలుగు ఇంకా భయంకరమైనవి ఆయన వాటిల్లో కూడా తండ్రి ప్రభు వారికి తెలుసుకొని తండ్రి మార్పు చెందుట సహాయం చేయండి నాయన క్రైమో నరకం అంటే భయమే లేకుండా అయిపోయింది ప్రభుత్వ ఒక చిన్నది అన్నట్టుగా భావిస్తున్నారు దాంట్లో పడితే తిరిగి రాలేరు అని వారికి తెలియచేయండి వారికి హృదయం మార్చబడుతూ సహాయం చేయండి అయ్యా మీ యొక్క ప్రేమను వారు గుర్తించి ఆ యొక్క భాగ్యమును వారికి అనుగ్రహించమని విడుదల నామకర్దపు క్రైస్తవులు కూడా మరలు కొనపాలి అది ప్రభుత్వం మార్చబడాలి ఒక అపోతులుగా బోధకులుగా తండ్రి సేవకులుగా నాయన ఒక మిషనరీలుగా ప్రభల్ని ఆయన పెద్ద జల్లి ప్రభు ఆయన అటువంటి ప్రజలుగా నామకర్దపు క్రైస్తవాన్ని తయారు చేయమని మా మేము కూడా ఆయన అటువంటి స్థితిలో ఉన్నాం మమ్మల్ని పరిపూర్ణంగా మార్చాండి ప్రభు ఆయన ఏ ఒక దాంట్లో కూడా ఒక చిన్న పాపం అనేది లేకుండా ఆ పిరిపితనం మమ్మల్ని ఆవరించిందని అంటే ఆ భయం మమ్మల్ని ఆవరించిందంటే మాలో ఏదో తక్కువనే ఉంటది ప్రభు ఆయన ఏ దాన్ని మేము విడిచిపెట్టుకునేలాగా ధైర్యంగా ఎదిరించేలాగా సహాయం చేయండి అటువంటి నిందరహిత జీవితం మాకు అనుగ్రహించండి ఆయన రాకడకు మేము సిద్ధపడాలి ప్రభావ ఆ రాకడలో నాయన బుద్ధి గల సన్యతులుగా మేము ఉండాలి ప్రభావ ఆయన ఏ తండ్రి ప్రభా నాయన ఈ జీవితము ఎంతో అమూల్యమైన గొప్పదాన్ని దీన్ని గ్రహించి ఎంతో భద్రముగా పూర్ణ జాగ్రత్తగా కాపాడుకున్నట్టు సహాయం చేయండి ప్రభా అదేవిధంగా తండ్రి ప్రభు నైనా విడుతలు దాడి తండ్రి రాబోయేది ఇంకా ఉన్నాయన్నారు ప్రభు ఆయన ఉన్నాయన్న మీ లేఖన వాళ్ళన్నీ నెరవేరుతున్నాయి ఈ వల్ల మీ చిట్టం ఏమైతే ఉందో అది మాత్రమే జరుగుదు సహాయం చేయండి ఇంకా సహాయం చేయండి క్రైస్తవుడు ప్రతి ధైర్యంగా నిలబడేటప్పుడు సహాయం చేయండి ఆయన మేల్కొని సహాయం చేయండి సమయం ఆసన్నమైనది ప్రభు ప్రతి క్రైస్తవుడు మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైనది ధైర్యముగా బోధించేటప్పుడు ఆ యొక్క ధైర్యము దయచేయండి ప్రభావ శక్తిని దయచేయండి ప్రభు అదే విధంగా తండ్రి దాస్వాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం దాశవాన్ చేసుకోండి ప్రభు ఆ బిడ్డకున్న కిడ్నీ సమస్యలు ఉండే కదండీ ఇంకా ఆయన బ్రెయిన్ లో కూడా నాయన సమస్య మొదలైతే తండ్రి జ్లైన్ నెస్ అయిపోయినాయి ప్రభు ఆయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా రేపు విజిట్ ఉందా కదండీ ప్రభా అపోక్టర్స్ తో మీరు మాట్లాడండి ప్రభు వారు ఏదో టీం వర్క్ చేస్తున్నారంట మరి దాంట్లో మీరు సహాయం చేయమని దాంట్లో మీరు గొప్ప కార్యాలు చేయమని మరి బిడ్డకి పరిపూర్ణ స్వస్థత తల్లిదండ్రుల ఇద్దరికి నైనా లేసే తండ్రి ప్రభా వారి తల్లిదండ్రులకి గొప్ప ధైర్యం ఇంకనూ గొప్ప సేవ జరిగిన ఇంకా గొప్ప సేవ చేయాలన్న భారం వారి మీద కలిగిందా అవునా శోధనను భరించడానికి ఎక్కువగా దయచేయలేదు దయచేయారు ప్రభుత్వ కాబట్టి నేను వారు కష్టపడి శక్తిని వారికి ఇస్తున్నందుకు కూడా మీకు వందనాలు ఆయన అటు కృపక వందనాలు అదే విధంగా ఇంకో జాస్వాణి మాత్రం తీసుకోండి ప్రభావ ఆయన ఆ బిడ్డకి నైనా వాటిలో హోల్ ఉండే తండ్రి ప్రభా కనికరం ఆయన బిడ్డ మీద నైనా ఇంకనో కృపను అనుగ్రహించమని వేడిపేసి కుటుంబానికి ధైర్యం ధైర్యం దయచేయండి తండ్రి ఆ కావాల్సిన ఆర్థిక సహాయమని దయచేయండి తన కుటుంబానికి ధైర్ము దయచేయండి అదేవిధంగా ఉన్న ప్రతి సభ్యుల్ని ఇంకను బలపరచమని ఇంట్ను మాకు ఎటువంటి ఆపర్చునిటీ దయచేయం మాతో కూడా మీరు అయా నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చేసి పరిశుద్ధ నామము చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి నమ్మకం ఎంత ప్రేంగులకి రాజా నిపాదాలు కొందనాలు స్తోత్ర స్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి అయ్యా ఎంతైనా నమ్మకం ఏం దేవుడు ప్రేంగులకి తండ్రి అయ్యా నా జీవితంలో ఇదే వరకు తోడు కావండి అయ్యా నమ్మకం ఎంత చెప్పిన కాపుదలకాయ అయ్యా నమ్మకం ఎంతండి చెప్పిన కనిపిలకాయి చెప్పిన యొక్క ప్రేమకాయ కొందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ఇప్పటి వాడిని దేవ ఎంత తండ్రి అయా మట్టి పురుగుని పంట నేను నన్ను దేవ మీరు జ్ఞాపకం తీసుకొని కృపను అనుకరించి అయా నమ్మకం ఏం తల్లి అయ్యా రక్తంతో కడిగి అవైనటువంటి మీ యొక్క రక్త పోషణ తీసుకొచ్చిన కృపాల దేవా మీరు నా జీవితంలో చేసినటువంటి రక్షణ కార్యక్రమే అయా నా జీవితంలో దేవా మీరు చేసిన అద్భుత కార్యాలకైనా కొందరు ఆచరించుకుంటున్నాను నేను స్థుతిస్తున్నాను గనపరిస్తున్నాను తండ్రి నా దేవుడుగా నా రక్షకుడుగా ఉన్నాను ఏమి పొందునా స్థుతున్నారు తండ్రి అయ్యా యొక్క కాలంలో మీ కొందా ఆచరించుకుంటున్నాను తండ్రి అయ్యా మీరు మా గమనానికి తీసుకొచ్చినటువంటి వాక్య భాగానికి పొందినారు అమ్మకం ఏంటండ్రి భయపడవద్దని సరివిస్తున్నారు నమ్మకం ఏంటండ్రి ఏం కలిగిన రోజా అయ్యా మేక నామానికి పాదాలు పొందినాలు తండ్రి అయ్యా పాపం భయం తండ్రి పాపం దూరంగా ఉండి జీవితాలు తండ్రి భయం లేకుండా మీ అందు ఆనందించే వరుగా ఉంటారని దేవ మీరు అనుగ్రహించినటువంటి యొక్క దేవాత భాగానికే మీకు నాలుచుకుంటున్నాం తండ్రి ఆటి కుటుంబం వాటి జీవితాన్ని నాకు మాకు అనుగ్రహించుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏం కలిగిన రాజా యొక్క సమయంలో మీ కొందరు చెల్లించుకుంటున్నాం తండ్రి సహోదరుల ద్వారా జరిగించినటువంటి యొక్క పరిచర్కే మీ కొందనాలు దేవ నమ్మకం ఏమి తండ్రి ఆ యొక్క వాళ్ళ తేజభూముల్లో తండ్రి వ్యతిరేన వాక్యం అయా లో తగ్గా పని చేయడానికి హృదయాల్లో నివసించడానికి అయ్యా వారు మీ వైపు తిరగటానికి అయ్యా అక్కడప్పుడు నన్ను పోకుండా అయా లో తగిన కార్యవర్గ హృదయాల్లో జరగటానికి సహాయం చేయండి దేవా నమ్మకమైన తండ్రి ప్రేంగుల చేసిన సేవను వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం నమ్మకం దేవా ప్రేంగుల తండ్రి ఆ చిల్డ్రన్ హోమ్స్ జరిగినటువంటి పదనాలు అయ్యా మీ దేవా మీ తండ్రి అయ్యా తొంగిని తండ్రి ఏ పాటివారం ఎంతటి వారం తండ్రి అయ్యా మా ద్వారా మీరు కార్యాలు జరిగించేంత స్థితి కాని. కానీ అయ్యా నమ్మకం ఏమి తండ్రి మీ అందరు ఎప్పుడైతే కొంచెం విశ్వాసం ఉంచుతామో బలపరిచే దేవుడుగా ఉన్నారు మమ్మల్ని నడిపించే దేవుడుగా ఉంటారు మమ్మల్ని దేవ నమ్మకం ఏమి తండ్రి అయ్యా మీ చిత్తంలో ఉంచే దేవుడుగా ఉంటారు అయ్యా మీ మీద ఆధారపడటానికి ఈ విషయంలోనే కాదు దేవ మా జీవితంలో ప్రతి విషయంలో ప్రతి నిమిషం మీద సహాయం చేయండి నమ్మకం ఏంటండీ వేంగుల గణ రాజా విధబడిన వాక్యం దేవా ఫలించడానికి కృపణ అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి అట్ట అవసరతలో ఆకృతిలో ఉన్నటువంటి వారిని అయ్యా మేము దర్శించలాగినటువంటి హృదయాన్ని అనుకరించి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి వేంగుల గణ రాజా స్వార్థపరులుగా కాకుండా అయా మీ కొరకై నమ్మకం ఏంటండీ విత్తనం విద్య వారా కావటానికి కొంత మేము సాక్రిఫైస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అట్టి సాక్రిఫైస్ మమ్మల్ని సిద్ధపరచమని బలపరచమని ప్రార్థిస్తున్నాం నమ్మకం అయితే తండ్రి సమయంలో దేవ మరి ముఖ్యంగా అయ్యా అంత దేవ రేపు తండ్రి మహిళ గడిచిన రెండు నెలల్లో ఆరు భూకంపాలు ఈ లోకంలో జరిగినాయని రిపోర్ట్స్ చేస్తున్నారు నమ్మకం అయితే సూర్యునిక కలిగినటువంటి శక్తిలో పది కోల్పోయిందని తన యొక్క మ్యాగ్నటిక్ ఫీల్డ్ అది కోల్పోతూ ఉందని కోల్పోతుందని దేవ రిపోర్ట్స్ వస్తున్నాయి నమ్మకమైన తండ్రి చుట్టుపక్కల తెగులు తుఫాన్లు అయా కరువు అయ్యా రాజ్యం మేదక రాజ్యం అయా నమ్మకమైన తండ్రి ఎక్కడ కూడా శాంతి సమాధానం లేదు ఇవన్నీ కూడా రాకృతి సమయాలు గుర్తిస్తండ్రి అయా నిద్రించుతున్నటువంటి అనేకమైనటువంటి లెక్కలేని దేవ ప్రేగు తండ్రి నామకా క్రైస్తవులను కాస్తపట్టుకుంటున్నాం తండ్రి అయా భయంగా లేని దేవ శంగా లేని అనేకమైనటువంటి విశ్వాస కుటుంబాల్లో మీ పాశన్ లేచి కొట్టుకుంటున్నాం వాళ్ళ కుటుంబాల్లో ఉన్న యవనస్థుల గురించి దేవా నమ్మకం అయ్యా నమ్మకం ఏంటండ్రి ఆఖరి గడియల్లో దేవ పనిచేసేటటువంటి సహాయం మాత్రను గ్రహించండి దేవ్ నమ్మకం ఏంటండ్రి ఇప్పుడు మేము దేవ ఊరుకుంటే నమ్మకం ఏంటండ్రి ప్రేమగలిగిన రాజా మిమ్మల్ని ఏ విధంగా ఎదుర్కోగలం తండ్రి ప్రేమ రాజా నమ్మకం ఏంటండ్రి మా నిర్లక్ష్యానికి మేము చూసినటువంటి ఆ యొక్క తండ్రి ఆ ప్రతికూలతకి దేవ నమ్మకం ఏంటండ్రి గతించిన దినే చాలు దేవ నమ్మకం ఏంటండ్రి గతించినటువంటి సమయం చాలు తండ్రి అయ్యా ఈ యొక్క సమయంలో తండ్రి మేమందరం మీ పాస్ మేము పాదాలు పుట్టుకుంటున్నాం తండ్రి ద్వారా తెరవండి ఎదిగో దేవా మమ్మల్ని వాడుకోండి అయ్యా మా తలాంత వాడుకోండి అయ్యా మా సామర్థ్యాన్ని వాడుకోండి అయ్యా నమ్మకేం తండ్రి నీ వైపు చూస్తున్నావు కృపణించేవా కొన్ని ఆత్మలన్నా మా జీవితాల ద్వారా తండ్రి అయ్యా మీ పాస్ చేర్చబట్టడానికి మీ రాజ్యం కొరకైనటువంటి పనిని మేము కలిగి ఉండేవాపణ గురించి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి సహాయం చేయండి అయ్యా అటు భారం మా హృదయాల్లో అనుగ్రహించండి రగులుచున్నటువంటి మంట మా హృదయాల్లో జీవితాలను కట్టుకున్న వారమై అతరుల జీవితాలని రక్షించే వారంగా అయా నమ్మకం ఎంత్రి అగ్ని నుండి ఒకరిని రక్షించినట్టు అయ్యా అటు జీవితాల్లో అటు తుఫును అటు సేవా పరిచర్ను మా జీవితాల్లో అనుగ్రహించి ప్రార్థిస్తున్నాం నమ్మకం ఎంత్రి వెంగుల గిన్నరాజిక సమయంలో చూస్తున్నాను తండ్రి లక్షల మంది తండ్రి దేవా వ్యాధిగ్రస్తులు అవుతున్నారు దేవా నమ్మకం ఏంటండీ అనేక లక్షల మంది దేవ నమ్మకం ఏంటండ్రి మడకలమ్మ మరణ పడకల మీద ఉన్నారు అయ్యా వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను తృపుణను తండ్రి ప్రత్యేక ఆత్మను మీ పాస్ అనేది చేసుకోండి తండ్రి అయ్యా ముట్టండి మీ దేవ ఆత్మ కార్యం దొరకలాగినా అయ్యా మీ వైపు తిరిగిలాగినా సహాయం చేయండి దేవ నమ్మకం ఎంత్రి ఇప్పుడు ఏం అయ్యా దేశ రక్షణ ప్రార్థిస్తున్నాం అధికారుల నాయకులను మీ పాశ్చర్యలు ఎత్తుపట్టుకుంటున్నాను ఆయా జ్ఞానం అనుగ్రహించండి కృపణ అనుగ్రహించండి తండ్రి ప్రేమ కలిగింది రాజా మీ నామానికి మీ యొక్క సువార్తకు ఆయా నమకమైన తండ్రి మీ యొక్క పనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మీరు ఎరుగు దొరుకుతుంది ఆయా సంస్థలను అధికారులను ఆయా నాయకులను తండ్రి ఆర్గనైజేషన్స్ ఉన్నటువంటి వారందరినీ పార్శాలి లో తీసుకొస్తున్నారు తండ్రి ఇది అదే వాహించండి తండ్రి మీరు గొప్ప కార్యం చేయగలుగుతాను ఆ రోజు బాలు ప్రభక్తలు తండ్రి మీ యొక్క గొప్ప కార్యాన్ని చేసినారు తండ్రి అయా ఈ రోజు దేవామ్మ మధ్య ఉన్నటువంటి యొక్క బాల ప్రవర్తన దేవా గోప కార్యం చూసినా కదా అయా మేము ఏరియా వలె నమ్మకం ఏంటంటే నిలబడేటటువంటి స్వభావం అయా మీ నాకరకై నిలబడేటటువంటి జీవితం మాకు అనుపించినటువంటి కలిగిన రాజా నేను కలిగిన తండ్రి చూస్తే నమ్మకం ఇచ్చినటువంటి సమయానికి కొందనాలు చెల్లించుకుంటుంది నమ్మకై తండ్రి మీ బిడ్డ ప్రార్థనకై ప్రాత అంశాలకే మీ కొన్నినాలు చెల్లించుకుంటుంది నా రక్షకుడు నా ప్రభుత్వ ఆరాధన ఏడుకుంటున్నాం తండ్రి స్తోత్ర ప్రభావ పరిష్కర మహోన్నత వనాలైనా రూపకల దేవ ఏదే కాలం నుంచి కోర్టు మమ్మల్ని కాచి కాపాడనందుకు మీకు ఎంతో వననాలు తిన స్తోత్రాలైనా విశేషంగా ప్రభుత్వ యుగ సమాప్తి చివరి బాలని మేము వచ్చేసిన పర్వాల అంచనా ఉంటున్న పర్వాలేక్ష యొక్క విమోచన కనిపెట్టుకుంటున్నాం తర్వాత మీరు అక్కడ యోగ సమాప్తికి సంబంధించిన సూచనలు అన్ని నెరవేర్చుకున్నాయి పర్వాల కాబట్టి తండ్రి ఇది చివరి తెలియాల నుంచి మేము నమ్మకం అయినా సహాయపడమని రాసినాం ఏ రీతిగా మేము జాగ్రత్తగా జీవించాలా మా ప్రవర్తనలో తన జీవన మార్పు ఎన్ని విషయంలో భయపడకుండా అని చెప్తారేనాయన వాళ్ళకి తన మళ్ళీ పాపం వల్ల భయం మీ లోకంలోకి వచ్చి రోజు వాక్యం ద్వారా అయినా ఉంటాయి రక్షణ పొందిన వాళ్ళని భయపడకూడ నమ్మక మాత్రమే చెప్పినారు నేను దాన్ని బట్టి మీకు ఎంతవరకు ఒక భయపడకుండా సంపూర్ణంగా నిశ్చిత కలిగి మీ అంత ధైర్యంగా స్థిరమైన మంచు కలిగి ముందుకు పోయి సేవ చేయాలన్న వ్యాపారం అని గురించి ప్రార్థిస్తున్నాం ఇది అప్పుడు ఒక వారికి పెరుమలు మరొక అవకాశం ఏమని ప్రార్థిస్తున్నాండి పవన్ ప్రభావలను శిష్యులుగా చేయాలన్న పాస్తలను ప్రేరేపించండి అభిషేకించండి ఇట్లాంటి అనేక మిషన్స్ ఏమైనా మనం ప్రార్థిస్తున్నాయి కావాలి ఒకసారి ప్రభావ అవునండి మీరు ఇంకోసారి చలింపజేస్తున్నారీ దృష్టిని దాని గురించి తండ్రి ఈ తల క్రింద చేసే సేవకులు చలిపజేస్తున్నారు ప్రభావం లాస్ట్ టైం అని నేను నమ్ముతున్నాం అటువంటి సేవకులను ఎవరిస్తున్నాం ముఖ్యంగా తండ్రి ఈ వైరస్ బాధితులను ఆదరించండి స్వఫార్తండి వైరస్ మీ యొక్క ఆగ్య లేకుంటే ఏం ఎనబడి కాబట్టి ఆగే నుంచి అంత ఆర్థిక తండ్రి అవును ప్రభావ సైంటిస్ట్ లెక్ జ్ఞానం అనుభవించండి వారికి అంతగా శక్తిలో ఉంది వ్యాక్సిన్ శక్తిలో ఉంది ఏ మెడిసిన్స్ వాళ్ళకి అంతగా శక్తిలో ఉంది వాళ్ళు యువరాత్రులు ప్రయాసపడతారు కానీ జరుగుతా దానికి ప్రయాసపడట్లేదు అనేది డాక్టర్లు సమస్యలు రక్షణ మార్గం టై చేయండి హెల్త్ కేర్ బస్ అందరికి గవర్నమెంట్ అథారిటీస్ కి మీకు జ్ఞానం అనుగ్రహించండి రక్షణ అనుభవం టై చేయండి అంత మళ్ళీ పది పది విధాలుగా తోపునే వాళ్ళ మనసులు వాళ్ళ డెసిషన్స్ అన్ని రాంగ్ డిసిషన్స్ ఉంటుండదని సహాయం గురించి మనం ప్రార్థిస్తున్నాం అవునైనా దేశం అంత ఉంది ఎన్నికైపోతుంది తర్వాత మనసు పడుతున్నాడు ఆయన సహాయపడండి తండ్రి ఎక్కడ విషన్ సివిల్ వారు చెబుతుంది తర్వాత ప్రపంచం సహకరించమని ప్రార్థిస్తాం ఆలయ కాకుండా సహాయపడమని ప్రార్థిస్తున్నాయి జాషియా గురించి ప్రార్థిస్తాం అభైడ్ బాధ్యత వచ్చింది ఆర్టీస్టీలు వచ్చేయండి తర్వాత బ్లాక్స్ కలిగించండి తండ్రి కిడ్నీ గురించి ఫంక్షన్ అక్కడ దాని గురించి కానీ మీకు సమస్యలు కాబట్టి నాబు గురించి ప్రార్థిస్తున్నాం జాషియా గురించి హాఫ్లో ఉన్న హోల్ పూజలు ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి పడపరచండి ప్రకటించడానికి సాక్షురణి ప్రార్థిస్తున్నాం తండ్రి కరియర్ స్థితి ఆర్థిక స్థితిని రెస్టోర్ చేయాలి ఆయన కుప్పమైన తండ్రి నేను ఎక్కడైనా సన్నుతో ఉండడం సమర్పించుకొని మీ ఇప్పటికి జీవితా పైకో ప్రయత్నం నడిపించమని ఆయన ప్రార్థించిన తండ్రి ప్రేమ కలిగిన కృప కలిగిన మా ప్రియపరులో గతదేవర్వ సృష్టికర్తమైన మా తండ్రి మరికొకసారి ఆయన ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన ఆన్లైన్ చేరి మందరం ప్రస్తున్నా మమ్మల్ని శ్రేష్టమైన తండ్రి మీ పాదం చెంతకు వస్తున్నాం ఆయన పాదం చెంతకు రావటానికి మమ్మల్ని యోగ్యులుగా చేసినందుకు స్తోత్రం నా దేవ ప్రభావ మా బరుణ్ను ఆలకించేవాడు మా యొక్క ప్రార్థనలకు జవాబిచ్చేవాడు తండ్రి స్తోత్రం నా దేవ ప్రభా నయన హృదయకాలంలో దాసులతో మా ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్ర ప్రభా అవును ప్రభా అనేక విషయాల గురించి ఎప్పుడే వాళ్ళు ప్రభావ భయం ఎందుకు వస్తుందనే విషయాన్ని తెలియజేసినందుకు స్తోత్రం విచారించుకుంటున్నాను ఆయన అబ్రహా విశ్వాసుకు తండ్రి నేను అబ్రహం భయపడిన వాడుగా ఉంటున్నాడు అబ్రహాం భయపడకము నేను నీ కీడము నీ బహుమానం అత్యధికమతని చెప్పి అవును ప్రభా మాకు రక్షణ మీదే కీడక మీదే సమస్తం మీదే తండ్రి అటువంటి మిమ్మల్ని మేము దేవునిగా కలిగి ఉండి అంటే ధైర్యంగా ముందుకు వెళ్ళటానికి సహాయం చేయాలి మాలో ఉన్న భయాలన్నీ తొలగించండి ప్రతి విషయముకు భయపడే వాళ్ళ మీద ఆ యొక్క భయమైనటువంటి దాన్ని ధైర్యంగా ముందుకు వెళ్ళటానికి దానికి పోరాడటానికి సహాయం చేయండి దేని విషయం భయపడకుండా ముందుకు వెళ్ళటానికి మా క్రైస్తవ మా యొక్క జీవిత ఆయన మీరు సహాయం చేయవలసింది ధైర్యంతో పనులు జరుగుతాయని ఎరిగి అంటే మీ సేవలో కూడా సహాయం చేయండి అదేవిధంగా పాయింట్లు బట్టి కొడుస్తాం చెల్లించుకుంటున్నాను ముఖ్యంగా ప్రభావ మీ రాకడపు తండ్రి సిద్ధపరచండి ప్రభా నాయన మీ రాకడా ప్రభావం సమీపంగా ఉన్నదని పరిస్థితులు ఆయన అన్ని తెలియజేస్తున్నారు ప్రభా కట్టు తీర్చి ప్రభావ జాగ్రత్తగా ఉండటానికి మొదటిలో నేను ఐదు రెండు మూడు ప్రకారం ప్రభా రాత్రి వేళ దొంగ వలెస్తారని చెప్పారు సహాయం చేయండి లొక్కలు ప్రభావ నెమ్మదిగా ఉంది భయం లేదు అని అనుకున్నప్పుడు గర్భిణి స్త్రీకి పసు వేదన కలిగి అకస్మాత్తుగా ప్రభావం చెప్పారు తండ్రి ఎంతో జాగ్రత్తగా నాయన ఈ యొక్క అంత్య దినాలు ఉండటానికి సహాయం చేయండి ఆ మేము చీకటిలో ఉన్నవారము కామని చెప్పారు వ్యక్తి సంబంధం అని ఒకటి సంబంధం ఉన్నామని చెప్పారు ప్రభావ సహాయం చేయడం విధంగా మేము జీవించ మా జీవితాలను సరి చేసుకోవటానికి సహాయం చేయండి ప్రభావ ఇతరుల వాళ్ళు నిద్రపోక మెలకుగా ఉండు మత్తులుగా ఉండకూడని చెప్పారు ప్రభా మా దేవా సహాయం చేయండి తండ్రి ప్రతి విషయాన్ని సరిచేసుకుంది ప్రతి విషయాన్ని సరిదిద్దుకుంది మీరు ఆకడటం ధైర్యంగా ఎదుర్కొనే వాళ్ళం నైనా మమ్మల్ని చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాడు సిద్ధపరచవలసిందిగా పెడుకుంటున్నాం మా దేవ మా తండ్రి ఆయన అదేవిధంగా తండ్రి మిడతల దండ గురించి ప్రార్థిస్తున్నాం భయంకరంగా అవి ప్రభావి అనేక దేశాలను ప్రభా ఆహారాన్ని తినివేసి తండ్రి మా భారతదేశాన్ని వచ్చి తండ్రి సహాయం చేయండి మా దేవా నాయన ప్రభా అవి ఇరవై సంవత్సరాల క్రితం పెట్టిన గుడ్లు కూడా పొదగబడుతున్నాయి అని బీబీసీలో విన్నాను ప్రభా ఎంతో అది ఆశ్చర్యం కోరుకునే విషయం తండ్రి కోటాను కోట్లు ప్రభావ వస్తున్నాయని వింటున్నాను ప్రభావి సహాయం చేయండి ప్రభా అవి ఒకదానికోటి కమ్యూనికేట్ చేసుకునే సిస్టమ్ కూడా ఎంతో ప్రభా అది అద్భుతంగా ఉంది అంటున్నారు తండ్రి ఎంతో భయంకరంగా ప్రభావి కలిసి తండ్రి కోటాను కోట్లుగా ఏర్పడి బాబా అవి పచ్చిక ఎక్కడ వెళ్ళిపోతాయంటే తండ్రి ఆయన సహాయండి మా దేవ నుండి కాపాడండి ఆహార సమస్య నుండి కాపాడం వేద దేశంలో ఆయన మమ్మల్ని క్షమించండి తండ్రి సహాయం చేయండి దేవా మీ సైన్యం అన్నారు నాయన వాటి సముద్రంలో పడివేయండి తండ్రి ఆయన కుప్ప మా దేవా డబ్బా అదే విధంగా జార్జ్ కుమారుడు ఆ కిడ్నీ ముట్టి స్వస్థపరచండి తండ్రి వాటిని రివైవ్ చేయండి చేసుకున్నారు క్లాట్స్ అన్ని కరిగించేది లేదు ప్రభావి ప్రభా ఆ కుటుంబంతో తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా వారి అదేవిధంగా జాష గురించి ప్రార్థిస్తున్నారు గద్దెలో ప్రభా ఊరితో బాధపడతాడు సహాయం చేయండి ఆయన సరిగ్గా డాక్టర్ల హాస్పిటల్ వద్ద నడిపించాల్సింది అనుకుంటున్నాం అదే విధంగా ప్రభాయ పాప క్రిస్టినా గురించి ప్రార్థిస్తున్నాం ప్రభావిత సమస్యతో బాధపడని సహాయం చేయండి ప్రభావ ముట్టని స్వస్థపరచుడు ఆయన ప్రభావ ఆ శరీరం నుంచి తీసుకెళ్లసిందిగా ప్రార్థిస్తున్నాం ఆయన సహాయం చేయండి ప్రభా నాయన తండ్రి మా దేవ మా నాని నడిదినా ప్రభావ మీ శు వార్త ప్రకటించడానికి ప్రభా నయన హయా ఓల్డేజ్ హోమ్స్ వెళ్ళడానికి మీరు ఇచ్చిన కృపను సహాయం పట్టిస్తారు నడిపింపును పట్టిస్తూ ప్రభా మేము అనుకోలేదు ప్రభావారి యుద్ధకు కానీ అది కేవలం మీ నడిపింపున తండ్రి ప్రభావం ముందు రోజు ఎంతో నిరుత్సాహపడింది అంటారు మీ మార్గం ఎంతో ఉన్నత మీ తలంపులు ఎంతో ఉన్నతమైనవి మాకు కాని రీతిలో మమ్మల్ని నడిపించారు తండ్రి అవసరతగా లేదుగా గల వారి యుద్ధకు మమ్మల్ని నడిపించారు నా వాక్యానికి నీరు కట్టి ఫలింపించేయండి ఆ వృద్ధులందరినీ జ్ఞాపకం చేసుకుంటారు సన్నిధి తోడుగా ఉంచి వారిని బలపరచవలసింది ఎంతో వేదనలో బాధ్దుకు ఉన్నారు బాబా వారిని మీరు బలపరచవలసిందిగా పూడుకుంటున్నాం అదే విధంగా మైగ్రెంట్స్ కూడా చేసుకుంటీ వారి మధ్య పడిన వాక్యాన్ని మీరు కట్టి ఫలితం చేయండి ఎవరైతే మీ వాక్యం విన్నారో మీరు మీ తట్టు తిరుగులాగా మా భారతదేశం దేశం తండ్రి ఆయన ప్రభుత్వించి కూర్చుంది మీ స్వార్థ మీ వాక్యం అందించభుల్లాగులా సహాయించండి ఆయన అంత్య దినాల్లో ఉన్నాం తండ్రి సహాయండి మేము మెలకు కావండి స్వార్థంలో పరిచర్లో ఆయన ముందుకెళ్లడానికి సహాయండి మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యాన్ని మాలో ఉన్నటువంటి ఆయన సమర్థన ప్రభు నందు ప్రభుత్వ ప్రయాసం వ్యర్థం కాదు ఎరిగి స్థిరలను కదలినవారు మీ కార్యాభివృద్ధి అందు ఆసక్తిలో ఉండటానికి పెట్టుకుంటూ మమ్మల్ని మా సమస్య సమయాన్ని ఇచ్చినంత స్తోత్రం చదిస్తూ అంధకార శక్తులను తండ్రి మీ రాజ్యంలోకి వ్యతిరేకంగా పనిచేయ ప్రతి శక్తిని మా ప్రభు అని ఏ శక్తి ద్వారా బంధిస్తూ ప్రతి ప్రార్థన మా ప్రభుత్వ సుకరిస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి మన ప్రభు ఏక కృపా సమాధానం నడిపిస్తూ మనందరికీ అది విశేషంగా ఆ యొక్క ఆల్టర్నేటివ్ అనాశ్రమాలలో వృద్ధుల ఆశ్రమాలలో ఉన్న వారందరికీ కరోనా బాధితులకు ఉపయోగ కథాకాలం కూడా అయింది